గంగానదిలో ప్రతిఫలించింది ప్రకాశించింది గంగానది సూర్య సూర్యప్రకాశంలోకి చేరిందా చేరలేదు అని పక్కనే ఉన్నటువంటి మురికి కాలువలో కూడా అదే సూర్యప్రకాశం పడింది పడితే ఏమైనా మురికి కాలువలో ఉన్న మురికి ఏమైనా సూర్యప్రకాశాన్ని అంటిందా అది అంటలేదు ఇలా మనం రోజువారీ జీవితంలో సూర్యప్రకాశాన్ని మనం గుర్తించినట్లయితే అన్ని భూమి మీద అంతటా ప్రకాశితం అవుతూ ఉంది బ్రహ్మాండం అంతటా ప్రకాశితం అవుతుంది కానీ దానికి ఏ రకమైనటువంటి పాపపుణ్యాలు కానీ పవిత్రతలు అపవిత్రతలు కానీ ఏ ద్వంద్వాలు కానీ ఆ సూర్యప్రకాశాన్ని అంటటం లేదు అది ఎలా ఉందో అలా ఆత్మ ఉన్నది ఇది ప్రత్యక్ష నిదర్శనం అనమాట అందుకని మానవులందరూ తప్పక సూర్యునికి ఎందుకు నమస్కారం చేయాలి అంటే ఆయనే నీకు ఆత్మస్వరూపు వృషకాలానికల్లా నీవు సిద్ధపడి సంధ్యాసాధన ప్రభాత సంధ్య కల్లా నువ్వు సూర్యుని సూర్యుని ఆరాధించే విధానం సనాతన ధర్మం ఎందుకు అందించిందంటే ఏదో ఆరోగ్యం వస్తుంది వగైరాలు వగేరాలని అనుషంగికాలు అవి పరమ ప్రయోజనం కాదు పరమ ప్రయోజనం ఏమిటి అంటే ఎలా అయితే గంధ గజము మీద కుక్క మీద ఒకే రకంగా సూర్యప్రకాశం పడుతుందో ఎలా రాజు మీద సేవకుడి మీద సూర్యప్రకాశం ఒకే రీతిగా ఉన్నదో ఏ జీవరాశి ఎడలైన ఏ భేదభావం లేకుండా ఏ స్థావర జంగమాత్మకమైన సృష్టి మీద ఏ భేద దృష్టి లేకుండా కేవలం ప్రకాశం మాత్రమేగా ఉన్నది ట్టి ప్రకాశస్థితి ఎందు నిలకడ చెందుట ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ ప్రకాశస్థితి ఎందు ఎవరైతే నిలకడ చెందారో వాడు సర్వద్వంద్వ వివర్జితుడవుతాడు వాటికి పాత్రలిక గుర్తురావు పాత్రోచితములు ఆ ధర్మములు ఇవేమి అంటావు ఇంద్రియ ధర్మాలు అసలు ఎందుకని అదో మూట కదా ఈ మూట ఎప్పుడు దించుకుందామా అని ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా విచారణ చేయాలి ఏమిటి నేను శరీరీ ఎందుకని శరీరి అన్న నిర్ణయమే రానటువంటి వాడికి అశరీరి అనే నిర్ణయం రావడం అసాధ్యం అశరీరి అనే నిర్ణయం లేనటువంటి వాడికి ముక్తి మోక్షం అసాధ్యం ఇది గుర్తుపెట్టు ఎప్పటికైనా సరే మానవుడు సాధకుడు ఎక్కడి నుక్కడికి ప్రయాణం చేయాలి శరీరమే నేను స్థితి నుంచి శరీరి నేను శరీరి నేనుగా నేను ఉన్నవాడు అశరీరి నేను ఆ నేనుగా ఉన్నటువంటి వాడు లేనివాడు కదా ఉన్న ఉన్నట్లుగా ఉన్నవాడు కదా పరబాహ్యమే అయి ఉన్నవాడు కదా కాబట్టి ఈ అంటకుండా ఉండడం అన్నది ఆత్మ లక్షణం నుంచి ప్రారంభం ఆత్మస్థితి నుంచి కేవల ఆత్మస్థితి నిర్ణయం వరకు పరిణామం చెందాలి సాధకులు అందరూ ఎలా ఉండాలయ్యా సూర్యప్రకాశం వరే ఉండాలి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారండి నమ్మలు ఆత్మ కదులుటకు పెట్రోల్ కారణమై ఉన్నది ప్రయాణం చేయునది బండి దానిని నడిపించు పెట కాదు హరి వెరీ ఇంపార్టెంట్ ఇంధనం కాదు కదా తేనా కదా ఇది అందరికి అర్థం కదా ఏ రథం నడవాలన్నా ఆ రథానికో ఇంధనం ఉండాలి ఇంధనం నడుస్తుందే ఇంధనం నడవదు రథమే నడుస్తుంది రధికుడు నడవడం లేదు అక్కడ ఇంధనము నడవడం లేదు రవచ్చును ప్రమాదమునకు గురి అయి మరణించవచ్చును ఏది జరిగినా దాని ప్రభావము బండి పైననే గాని పెట్రోల్ పై కాదు అంతే అది ఎప్పుడు అలా ఊరకుంది అంతవరకే పెట్రోల్ కు గమ్యము లేదు గాయము కాదు ఆత్మ కూడా అంతే దేగేంద్రియ మనోబుద్ధులు తనను ఆశ్రయించి వ్యవహరించుచున్నవే గాని తన వాటితో ఏ విధమైన ప్రమేయము లేదు అంతే అలా నీవు ఈ శరీరంలో నుంచి శరీరీగా విడిపోవాలి ఇది చాలా చాలా చాలా ముఖ్యం సాధకులందరికీ మొట్టమొదటి లక్ష్యం ఈ శరీరం నేను కాదు అని శరీరీ స్థితి ఎందు చెంది ఉండాలి అవస్థాత్రయంలో అవస్థాత్రయంలో ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం ఇది గుర్తుపెట్టుకోవాలి నీకు అవస్థాత్రయంలో ఏది సహజమై ఉన్నదో అది మాత్రమే నీ చిన్న నిద్రలో అయినా నీ పెద్ద నిద్రలో అయినా నీకు పనికి వస్తుంది మిగిలినవి పనికిరావు నీ స్వరూప జ్ఞాన నిర్ణయం నీకు కలగాలి అంటే నీకు అది అవస్థాత్రయంలో సహజమై ఉండాలి అప్పుడు మాత్రమే అది నీకు ఆఖరి